నేను తెలుసు అమ్మ ఫోటోలు చూశాను కానీ అమ్మ రూపాన్ని భౌతికంగా నేను చూడలేను అమ్మ జీవిత మహోదీలో తాను స్వయంగా తన గురించి చిత్రించుకున్నటువంటి భావాలనే అర్థం చేసుకోవడం ద్వారా అమ్మను నేను కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను ప్రశ్నలు వేసుకుంటున్నా ఆమె సమాధానం చెప్తూ వస్తున్నా నా వరకు నాకు శాటిస్ఫై అవుతున్నా ఇది సమాజంలో నాకు వెళ్ళేటప్పుడు వ్యక్తిగతమైన అనుభవాలు తాగుండదు అవి ఉన్నప్పుడు అమ్మను అమ్మ పట్ల వ్యక్తం చేయవలసింది అర్చనా విధానమా ఉపాసనా విధానమా చింతన విధానమా సమన్వయ విధానమా అన్న ప్రశ్న వచ్చింది ఇప్పుడు మీరందరూ మమ్మ దేవాలయాలు నిర్వహిస్తున్నారు రక్షనామార్చన చేస్తున్నారు కోర్ణామం చేస్తున్నారు యజ్ఞయాగాది క్రతవులు చేస్తున్నారు అమ్మకు సంబంధించి మాసోత్సవ పక్షోత్సవ సంవత్సరోత్సవా అనేక రకాల ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు మరి ఈ సాంప్రదాయం చందని వాళ్ళని కూడా అమ్మ ఆశీర్వదించారు అనుగ్రహించారు ఆగ్రహించారు ఉద్ధరించా ఈ రకమైన పరిస్థితిలో అమ్మ పట్ల మనం చూపవలసింది అర్చనా మార్గాన ఉపాసనా మార్గాన చింతన మార్గాన సమన్వయ మార్గాన అని ప్రశ్న వచ్చింది అమ్మ లక్ష్యం మనందరికీ అమ్మ తత్వము లక్ష్యం లేదా అమ్మాయి యొక్క మోరం వృక్షం అనుకున్నప్పుడు ఈ నాలుగు విధానాలు లో ఏది మనం స్వీకరించాలి లేదా నాలుగు రకాల వ్యక్తుల కోసం నాలుగు రకాల విధానాలు వచ్చాయి కొంతమందికి అర్చనా విధానాన్ని అనుసరించడం ఇష్టం కొంతమందికి ఉపాసన విధానాన్ని అనుసరించడం ఇష్టం ఉంటుంది కొంతమంది అమ్మ తత్వం గురించి తెలుసుకోవాలి అని చింతన చేస్తారు మరికొంతమంది సమన్వయం చేసుకుంటారు ఎవరికి స్థాయిలో వాళ్ళు ఇన్ని రకాల వర్గాల వాళ్ళు అమ్మ దగ్గరికి పంతొమ్మిది వందల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే ఎనభై ఐదు వరకు అరవై రెండు సంవత్సరాల వయసులోనూ కూడా ఈ నాలుగు రకాల వర్గాల వాళ్ళు ఆ మళ్ళీ వేరువేరు స్థాయిల్లో వచ్చారు పేర్లు మారిండచ్చు లక్షణాలు మాత్రం అవే మరి ఈ పరిస్థితుల్లో నిన్నెందుకో కూర్చున్నప్పుడు భగవద్గీతలో శ్లోకం భాగవతంలో ఐదు పద్యాలు గుర్తుకొచ్చాను ఆ భగవద్గీతలో శ్లోకం కూడా చాలా ప్రచారంలో ఉన్నది ప్రసిద్ధంలో ఉన్నది యొక్క శ్లోకం అది పదిహేనవ అధ్యాయంలో మొదటి శ్లోకం అది ఈ మొత్తం విషయం అంతా కూడా ఒక అశ్వత్థవృక్షంగా ఉండి ఆ అశ్వత్వృక్షం యొక్క స్వరూపము చెతూ ఏమంటుంది అంటే ఊర్ధ్వ మూలం అధ శాఖం అశ్వత్వం ప్రాహుర వ్యయం ఛందాంశాని యస్థం వేద సవేద విత్ భగవద్గీత పదిహేనవ అధ్యాయంలో మద్రి చెప్తుంది ఈ పదిహేనవ అధ్యాయం అనుష్ఠాన పరంగా భగవద్గీతా అది గొప్పది ఆఖరిది కూడా కొన్ని చోట్ల భగవద్గీతని ఈ పదిహేనవ అధ్యాయంతోనే ఆపేస్తాయి ఈ పదిహేనో అధ్యాయం పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగం ఇందులో అవ్యయమైన అశ్వత్థ వృక్షంగా చెప్పబడింది ఊర్ధ్వం మూలం అధశాత దాని మూలము బహిరంగ ఉంది కొమ్మలన్నీ కూడా కిందకు విస్తరించి ఉంటాయి దానికి రకరకాల ఆకులు ఉంటాయి ఈ ఆకులన్నీ కూడా వేదములే దానికి ఇవన్నీ తర్వాత శ్లోకాల్లో అదే అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తారు అసలు ఈ పురుషోత్తమ ప్రాప్తి అనే దాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది నా ఆలోచన ప్రకారం సాంఖ్య సిద్ధాంతం ప్రకారం కవిలో సాంఖ్య సిద్ధాంతం ప్రకారం పురుషుడే అల్టిమేట్ మరి ఉన్నప్పుడు భావన ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రశ్న వేసుకోవాలి క్షరపురుష అక్షరపురుష పురుషోత్తమ అని మూడు లక్షణాలను ప్రతిపాదన చేయడం ద్వారా పురుషోత్తమ తత్వాన్ని భగవద్గీత ప్రతిపాదిస్తోంది భగవద్గీత ద్వాపరయువానికి చెందినది ద్వాపరయువంలో కర్మ ప్రధానమైనటువంటిది మాయాప్రధానమైనటువంటి జగత్తుని అధిగమించడంలో క్లేషకర్మ సహితమైనటువంటి క్షరపురుషుడు క్లేశకర్మ విరహితమైన అక్షర పురుషుడు దానికి మూలమైన పురుషోత్తముడు అని మూడు స్టేజెస్ చెప్పుకున్నాడు అందువల్ల ఆ పురుషోత్తమ ప్రాప్తి అనబడేటువంటిది అందరి గమ్యముగా కూడా చెప్పబడింది భగవద్గీతలో పన్నెండో అధ్యాయం దగ్గర నుంచి పద్దెనిమిదో అధ్యాయం వరకు అనుష్ఠాన విధానాన్ని సూచిస్తుంది ఒకటో అధ్యాయం నుంచి ఆరో అధ్యాయం వరకు దేహ మనోవిభాగం సూచిస్తుంది ఏడో అధ్యాయం దగ్గర నుంచి పదకొండవ అధ్యాయం వరకు విశ్వతత్వమును పరబ్రహ్మతత్వమును సూచిస్తుంది ఈ మూడు రకాలైనటువంటి ఒకటి దేహశకము ఇంకోటి బ్రహ్మశక్తము ఇంకోటి అనుష్ఠాన శక్తము దీన్నే మనవాళ్ళు వేరే పరిస్థితిలో కర్మషట్కము జ్ఞాన షట్కము అని అదొక వివరణ వచ్చారు కానీ నా మట్టుకు నాకు వాటిని అలా చెప్పకుండా దేహషట్కము బ్రహ్మషట్కము అనుష్ఠాన షట్కము అని చెప్పేది ఉంది ఆ క్షేత్ర క్షేత్రజ్ఞలు తెలిసిన తర్వాత పదమూడవ అధ్యాయంలో వాళ్ళ సంబంధాలు తెచ్చిన తర్వాత పద్నాలుగో అధ్యాయంలో గుణాల యొక్క విచారణ తర్వాత పదిహేనవ అధ్యాయంలో పురుషోత్మ ప్రాప్తిని సూచిస్తున్నాడు ఈ ఆరు వస్తుంది పురుషోత్మ ఐదు ఒకటి ఆరు ఈ షట్చక్రముల్ని అధిగమించిన తర్వాత ఏడవ స్థితిలో పురుషోత్తమ తత్వంలోకి ప్రవేశిస్తున్నాము సూచన యోగశాస్త్ర ఉంది అమ్మ కూడా తన స్థితిలో ఈ దేహం ఏమిటి ఈ ప్రకృతి ఏమిటి ఈ సృష్టి ఏమిటి ఇదంతా ఏమిటి మీ జన్మ మరణాలు ఎవరు చేస్తున్నారు దీనికి కర్త కర్మక్రియ ఎవరు అనేవన్నీ విచారణ చేసిన తర్వాత పురుషోత్తమతత్వం దగ్గరికి వెళ్ళారు కూడా అందువల్ల పురుషోత్తమ ప్రాప్తి అనబడేటువంటిది భగవద్గీత పరంగానే కాకుండా అమ్మ పరంగా కూడా ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు చందాంసి మరణాన్ని అనడంలో ఆకులు ఎన్ని రకాలుగా ఉన్నాయో ఎన్ని విధాలుగా లెక్క పెట్టలేనని అసంఖ్యాకంగా విస్తరించి ఉన్నాయో ఆ భగవంతుడిని చెప్పేటువంటి జ్ఞాన మార్గాలు కూడా అన్ని రకాలుగా ఉన్నాయని కూడా చెప్పడం అక్కడ సూచింపబడుతుంది చందాంసి అంటే వేదములు అని అర్థం అక్కడ వేద శబ్దానికి వాచ్య కాకుండా లక్ష్య అర్థంగా జ్ఞానము అని అర్థం కాబట్టి ఆ జ్ఞానము అనేక రకాలుగా ఉంటుంది ఈ అనేక రకాల జ్ఞానాన్ని అమ్మ ఎంతో చక్కగా తన జీవితంలో పరిశోధన ద్వారా పరిశీలన ద్వారా విచారణ ద్వారా చేసుకుంటూ వచ్చి చెట్టుచప్పులసింది ఆ పురుషోత్తమతత్వమే అని అర్థం చేసుకున్నారు అది ఫస్ట్ స్టెప్ ఈ పురుషోత్తమ తత్వాన్ని మరి ఎలా సూచించాలి ఊర్ధ్వ మూలం అన్నాడు అంటే దాని యొక్క మూలము పైకి పైన ఉన్నటువంటి వేము కలిగినటువంటిది కిందకు విస్తరించినటువంటి శాఖలు కలిగినటువంటిది ఈ భగవద్గీత తరువాత నెక్స్ట్ స్టెప్ లో భాగవతంలో ఒక పద్యం ఉంటుంది అది కూడా దీన్ని సమన్వయం చేసేదే ఆ భాగవతంలో పద్యం ఏం చెబుతుంది లలిత స్కంధము కృష్ణమూలము చుకాలాపాభిరామంపు మంజులతాశోభితమున్ సువర్ణ సువనసుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబనై పరగున్ భాగవతాఖ్య కల్పతరువురుల్ సద్విజశ్రేయమై ఇది భాగవతాన్ని ఒక కల్పవృక్షంతో భావించి చెప్పినటువంటి వివరణ ఆ కల్పవృక్షానికి ఒక వేరుంటుంది దానికి ఒక ఆండ ఉంటుంది దానికి కొన్ని కొమ్మలుంటాయి దాని మీద కొన్ని పక్షులు ఉంటాయి దానిలో కొన్ని కథలుంటాయి ఇవన్నీ కూడా ఉన్నట్టుగా రంగురంగులుగా ఉంటాయి ఇదొక ఫలాన్ని ఇస్తుంది అని చెప్పినప్పుడు ఇంత మధ్యంలోనూ మూడు మాటలు ముఖ్యమైనవి లలిత స్కంధము కృష్ణ అనే మూడు మాటలు ప్రధానంగా తీసుకోవాలి పద్దెన్న కృష్ణ మూలము అంటే కృష్ణమైన మూలము కృష్ణుడే అయిన మూలము కృష్ణ అంటే మూలము అంటే వేరు కృష్ణుడే మూలము కృష్ణుడే మూలముగా కలిగినది అటుటప్పుడు కృష్ణుడే మూలముగా కలిగినది అన్నప్పుడు ఊర్ధ మూలము అదశ్యా కారణంలో ఉండేటువంటి అక్కడ మూలమునకు ఇక్కడ మూల మనకు సంబంధం వస్తోంది అది కిందకు విస్తరించినటువంటి కాండము కలిగినది కొమ్మలు కలిగినది అమ్మలు ఎలా విస్తరిస్తాయి దానితో మాను ఆ మాను నుంచి కొమ్మలు విస్తరిస్తాయి ఆ మాను పేరే లలిత స్కందము అందువల్ల లలిత నుంచి ఏ రకంగా అయితే ఈ శక్తి మొత్తం అంతా కూడా విస్తరిస్తోందో అదే రకంగా ఈ విషయమంతా కూడా లలితావృతమై ఉంది ఇక్కడ పరోక్షంగా అమ్మ చెప్తున్నది నువ్వు లలితా సహస్రనామ పారాయణ దశ దాటి కృష్ణతత్వ వివేచన దాటినప్పుడు నీవు మూలమైనటువంటి స్థితిని చేరగలవు అనేటువంటి దాన్ని ఇక్కడ సూచిస్తున్నారు అమ్మ అనుష్ఠానంలో ఇకపోతే మరి లలితని గుర్తించి విష్ణుడి యొక్క స్థితిని అర్థం చేసుకోవడానికి మార్గమేంటి ఈ మార్గము ప్రహ్లాదు ద్వారా చెప్పించాడు ప్రహ్లాదు హిరణ్యకశపుడు దేవుడు ఎక్కడున్నాడరా అని అడుగుతాడు అడిగితే ఆయనప్పుడు ఒక పద్యం చెప్తాడు కలడంభోధి కలండొగాలి కలడాకాశం వునన్ కుంభినిం కలడగ్నిందిశలన్ అవళ్ళనిశలన్ ఖ్యోత చంద్రాత్మలన్ కలడోంకారములన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటం కలడీసు కలండు తండ్రికంగా నేల ఇయాడన్ ఈ మధ్యంలో రెండు మాటలు ఉన్నాయి మెదుకంగా నేల ఇయాడన్ అనేది ఒక మాట అక్కడా ఇక్కడ వెతుక్కోవడం నీలోనే ఉన్నాడుగా అని చెప్పినట్టు మరి ఎక్కడున్నాడు అన్నప్పుడు లిస్ట్ చూసినట్లయితే అమ్మ వీటిని మాత్రమే స్పృశించింది సముద్రం దగ్గరికి వెళ్ళింది నాలుగు అట సముద్రా కలడం భోవతి కలండు గాలి గాలి దగ్గర వచ్చే శబ్దాన్ని ఆకాశం బునన్ ఆకాశాన్ని చూసింది కుంభినిన్ భూమిని చూసింది అగ్నిన్ అగ్ని దగ్గరకు వచ్చింది ఈ రంగా తీసుకున్నప్పుడు ఇందులో ఏదిష్ట ప్రహ్లాద చరిత్రలో చెప్పబడిందో అతిశలం చుట్టుపక్కల చూసింది పవాళ్ళ నిశలం పగలు రాత్రి చూసింది ఖద్యోగ చంద్రాత్మలం సూర్యుని చంద్రుణ్ణి ధరణు చూసుకుంది ఓంకారమున చూసుకుంది త్రిమూర్తుల అని రూపాలను చూసింది అమ్మ ఏదైతే అనుష్ఠానం చేసిందో ఆ అనుష్ఠానం చేసిన వాటినే ప్రహ్లాదుడి చెప్పాడేమో అన్నట్టుగా నాకు అనిపిస్తాను ఈ పద్యం చూసినట్టు అయితే వీటిని దాటి అమ్మ వెళ్ళలే ఈ పరిధిలోనే అనేవాటి కంక్లూషన్ రావడానికి కారణం అక్కడే అది దేని ద్వారా జరుగుతుంది మరి ఉన్నది అంబోధి గాలి ఆకాశము భూమి అగ్ని దిశలు పవళ్ళు దిశలు సూర్యుడు చంద్రుడు ఆత్మ ఓంకారము త్రిమూర్తులు వీటన్నిట్లో కూడా ఉండేది నేనే అదే చైతన్యము ఖాళీ లేకుండా విస్తరించి ఉన్నది ఈ చైతన్యం అర్థం చేసినప్పుడు లలితాతత్వం అర్థం అవుతుంది లలితాతత్వం అర్థం అయినప్పుడు కృష్ణుడిని అర్థం చేసుకోవచ్చు ఆ కృష్ణుడి యొక్క రచస్తి తెలిసినప్పుడు ఆ మూల మనం అని ఒక ప్రక్రియను అమ్మ చూపించాడు చూపించి మరి దీన్ని అనుష్ఠానంగా మార్చుకోవడం ఎలాగా ఇది సిద్ధాంతం అంటే అన్నింటి చైతన్యం ఉంది ఆ చైతన్యమే శక్తి ఆ శక్తిని అర్థం చేస్తున్నప్పుడు దానికి పురుషత్వం అనేటువంటి పురుషోత్వం అనేటువంటి కృష్ణుడు అర్థం చేసుకోవచ్చు ఆ కృష్ణుడే ఊర్ధం మూలంగా కనపడుతున్నాడు అని చెప్పేసి సమన్వయం చేసుకుని ఆ ప్రాప్తిని నువ్వు పొందాలి అనేటువంటి ఒక స్థితిని అమ్మ చెప్పుకుంటూ మరి అప్పుడు దీనికి గజేంద్ర మోక్షంలో రెండు పద్యాలు కీలకమైన ఉన్నాయి లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది సాధనా మార్గం లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన పెంజీకటి కావాలంటే అతని నీ పద్యంలో నువ్వు ఈ లోకాలని తీసేసి లోకస్తు తీసేసి లోకేష్ తీసేసి నేను కూడా తీసేసి నీ లోపలి తుంగి చేసినప్పుడు ఆ పెంజీకటి కావాల ఉండేటువంటి వ్యక్తి ఎవరు అతడే ఏ రకంగా ఉంటాడు ఒక పని జగములు వెలిని ఒక పని లోపలికి కొనుచు ఉభయముతానయి సకలార్థ సాక్షి అయ్యకాలంకుని ఆత్మ మూలు నర్చిదాలంకు కాబట్టి ఆ అకలంకుడైన పరిశుద్ధాత్ముడైనటువంటి ఆత్మకు మూలమైన వాడు ఆత్మ మూలుడు ఆ పదంలో అర్థం ఉంది ఆత్మ మూలము అనే ఆత్మయే మూలమైన వాడు ఆత్మకు మూలమైన వాడు ఆత్మయూ మూలము అయినవాడు ఏది ఆత్మ మూలము అయిందో అదైన అని కూడా వస్తుంది అంటే కర్మధారీ సమావేశం చెప్పుకుంటే ఒక అర్థం వస్తుంది తత్పురుష సమాసం చెప్పుకుంటే ఒక అర్థం వస్తుంది బంధువు సమాసం చెప్పుకుంటే ఒక అర్థం వస్తుంది బహువరి సమాసం చెప్పుకుంటే ఒక అర్థం వస్తుంది బహువరిహి ఎప్పుడు చెప్పుకోవాలి పూర్వ పదార్థము కాకుండా అంజ ప్రధానమైనది బహువ్రీహి ఆ ప్రకారంగా చెప్పుకుంటే అటు ఆత్మకు మూల వాడు మూలము వాడు ఏదైతే ఉన్నాడో ఎవరైతే ఉన్నాడో అంతా దేని వల్ల సుఖపడిందో ఏదైతే ఇదైందో ఇప్పుడు కేంద్ర పరిశోధన సారాంశం అంతా అందులో వచ్చేసింది కే దేని చేత అని చెప్పేసి కాబట్టి దీన్ని నువ్వు అనుష్ఠానం తెలుసుకోవచ్చు సుమా అనేటువంటి దాన్ని అమ్మ సిద్ధాంతము అనుష్ఠానము అనే భావం కింద వచ్చిన తర్వాత ఇది అర్థం చేసుకోవడానికి వీలుగా అప్ప ఐదు వాక్యాలు రాశారు ప్రతి వ్యక్తి పురుషోత్తమ ప్రాప్తి పొందవలను పెంచీకటి కవ్వల ఏకాగ్రతతో వెలిగి ఆత్మ మూలమైన ఆ శూన్యతత్వమును గుర్తించవల ఆ గుర్తింపును చైతన్య మార్గమే కలిగిస్తుంది భాగవత ధర్మమే చైతన్య మార్గములోకి మరణిస్తుంది ఆసక్తితో అన్వేషించి ఓర్పుతో పరిశీలించి విజ్ఞానముతో విమర్శించి దర్శనముతో వివరించడం భాగవత ధర్మములో నాలుగు అంగములు కాబట్టి ఈ నాలుగు మనం అలవాటు చేసుకున్నట్టయితే ఏమిటి మొట్టమొదటిది ఆసక్తితో అన్వేషించి ఓర్పుతో పరిశీలించి విజ్ఞానముతో విమర్శించి దర్శనముతో వివరించి ఇక్కడ ఫోర్త్ స్టేజ్ దగ్గర సరికి కన్నవాడు వివరిస్తాడు అన్న అమ్మ మాట దగ్గరికి మనం రీచ్ అవుతున్నాము కాబట్టి ఈ నాలుగిట్లో ఆసక్తి ఓర్పు విజ్ఞానము దర్శనము అనే నాలుగు స్థితుల ద్వారా నీవు చైతన్యములు గుర్తించినప్పుడు ఆ చైతన్యమనే సూత్రాన్ని పట్టుకొని శక్తి ద్వారా అవగాహన చేసుకుని కనపడనటువంటి మూలమునకు ఊర్ధమైనటువంటి మూలమునకు నువ్వు చేరబోగుతున్నావు సుమా అని చెప్పేసి సిద్ధాంతము అనుష్ఠానము కూడా అమ్మ చెప్పారు ఇది నాకు అర్థమైనటువంటిది ఇప్పుడు ఇందులో అమ్మ అమ్మ జీవితంలోవే చెప్పామని తక్కువ కూడా చెప్పలేదు అమ్మ జీవితంలో అమ్మ ఏం చేశారు ఏ ప్రయోగాలు చేశారు భూమి దగ్గరకు వచ్చారు భూమితో ప్రయోగం చేశారు నువ్వే దేవత ప్రత్యక్ష ప్రమాణ దేవత అన్నారు వివిధ చైతన్యంగా ఉంటాయని అన్నారు ఆ భూమి మట్టికి తీశారు తవ్వారు తిన్నారు అది మారేశారు విడకలు చేశారు ఆ పిల్లల ప్రయోగం చేశారు నీళ్లతో ప్రయోగం చేశారు సముద్రం దగ్గరికి ప్రయోగం చేశారు ఆకాశంతో ప్రయోగం చేశారు భూమితో ప్రయోగం చేశారు ప్రహ్లాదుడు ఏమైంది పాయింట్ చెప్పాడో ఆ పాయింట్ మాత్రమే గవర్న చేశాడు మళ్ళీ కొత్త పాయింట్ అక్కడ కూడా కవర్ చేయలేదు చంద్రుడు చూస్తూ ఈ చంద్రుడు ఇలాగే ఉంటాడా కృష్ణపక్షంలో ఇన్ని రోజులు మాత్రమే ఉంటాడు నక్షత్రాల వెలుగు చంద్రుడికి ఎందుకు లేదు లేదా నక్షత్రాలకి వెళ్ళి చంద్రుడికి తేడా ఎందుకు చంద్రుడు ఇన్ని రోజులు ఎందుకు వెలుగుతాడు దీనికి ఏమన్నా నియమం ఉందా అని అమ్మనుకుంటారు సో ఈ రకంగా తీసుకున్నప్పుడు తద్గత చంద్ర ఆత్మల కాన్సెప్ట్ కూడా అక్కడ నేను అనుకుంటున్నాను కదా అని చెప్పేసి ఆత్మ విచారణ జరిగింది తత్వ జరిగింది దృక్విచారణ జరిగింది దృశ్య విచారణ జరిగింది అనాత్మ విచారణ జరిగింది మూల విచారణ జరిగింది అజాత విచారణ జరిగింది అక్కడికి వెళ్ళి శూన్య సర్మంలో అమ్మ కలిసిపోయారు అప్పుడు శంకరాచార్య వారిని దాటిపై చక్కని దాటిపోయారంట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరు ఏ అష్టావకర గీతలో ఏది ఆశిస్తున్నారో సారాంశం అనంత ఈ ఐదు శ్లోకాల్లో ఐదు మద్యాల్లో ఐదు వాక్యాల్లో ఉంది ఇప్పుడు చెప్పండవు నాకు అర్థమైనటువంటిది సత్సంగంలో ఈ భావాలు చెప్పాలి అనిపించింది చెప్పినట్టు వద్దనుకుంటే మర్చిపోండి కావాలంటే స్వీకరించండి ఎందుకంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే దీనికి ఐదుపద్యాలి సమన్వయం ఉంది